కీర్తనయాఫయారు ఇందరి చూచి చూచి ఎరుగవద్దా బందె పశులకు మెడ పన్నించనేలా ఇనుమునజేసిరా ఎవరి దేహమైనా పోతే పోవు పోకుంటెమాను పనిపడి ఇందుకుగా పాటుపడనేమిటికి మనసి దొసపంటికి ఇనుపకట్టేలా మంచి రాతజేసిరా మనుజుని మేనేమి నించి చెడితే చెడు నిల్చితే నిల్చు పొంచి పుంచి ఇందుకుగా పొడిబడ నేటికి పంచనీరు బుగ్గ రాతి భరినిపెట్టనేలా చేతనయాఫయ్యారు ఇందరి చూచి చూచి ఎరుగవద్దా బందె పశులకు మెడ ఇనుమునజేసిరా ఎవరి దేహమైనా పొనిగిపోతే పోవు పోకుంటెమాను పనిపడి ఇందుకుగా పాటుపడనేమిటికి మనసి దొసపంటికి ఇనుపకట్టేలా మంచి రాతజేసిరా మనుజుని మేనేమీ నించి చెడితే చెడు నిల్చితే నిల్చు పొంచి పొంచి ఇందుకుగా పొడిబడనేటికి పంచనీరు బుగ్గ రాతి భర్ణి పెట్టనేలా చేసిరా చెల్లబో నరుల నెల్లా ఈగి కుంగితే కుంగు హెచ్చితే హెచ్చు నాగువార శ్రీ వెంకటనాథుడు మన్నించగాను దాగి జీలుగు బెండుకు తరము వెట్టనేలానజేసిరా చెల్లబో నరుల కుంగితే కుంగు హెచ్చితే హిచ్చి నాగువార శ్రీ వెంకటనాథుడు మన్నించగాను దాగి జీలుగు బెండుకు తరము వెట్టనేలా